పోతి చేయను అనేది అక్కడ కుదరదు అటువంటి వాళ్ళు మూర్ఖులు ఉంటే వదిలేయమన్నారు గురువు గారు వాళ్ళతో వాదించొద్దు సరేలేని ఉదలేమన్నారు అక్కడ ఏంటంటే శ్రద్ధ సమాధానం కావాలి అంటే లక్ష్యం కావాలి దానికోసం గురి పెట్టాలి గుర్తు కావాలి గుర్తు కోసం గురి పెట్టాలి గుర్తు ఇక్కడ గురి అనేది మార్గం ఈ మార్గమే మనకి నమ్మకం ఉంటేనే మనం ప్రయాణం చేస్తాం ఆ నమ్మకానికి ఏం కావాలంటే ఉపపత్తి ఈ ఉపపతితోటి పాజిటివ్ థింకింగ్ తోటి ముందు పై పైన నమ్మిన దాన్ని నిజంగానే ఇది నమ్మవచ్చు అనేటువంటి ఒక ఆత్మ విచారణ చేయాలి అంటే శాస్త్రద్రష్టం గురూర్ వాక్యం తృతీయం ఆత్మ నిశ్చయం అన్నారు అంటే శాస్త్రము చెప్తున్నారు శాస్త్రం అదొక ప్రమాణం అన్నాము మొదట్లోనే అక్కడ శ్రవణం అనే దాంట్లో చెప్పుకొచ్చాము శృతి వాక్యం ప్రమాణం చెప్పాము దృష్టాంత ద్రాష్టాంతం యుక్తి చెప్పాము ఇవన్నీ చెప్పిన తర్వాత చివరికి అనుభవించ గురువు కూడా చెప్పారు నీకు ఆ గురు గురువు యొక్క గొప్పతనం వినున్నావు కాబట్టి ఆయన యొక్క స్వరూపంలో ఏముందో నీకు తెలియపోయినా ఆయన యొక్క మహత్వ బయటికి వ్యక్తమైందని నువ్వు అనుభవించావు కాబట్టి నీకు విశ్వాసం కలిగింది ఇప్పుడు విశ్వాసాన్ని ఏం చేయాలంటే అధ్యారోప అపవాద పద్ధతిలో ప్రూవింగ్ డిస్ప్రూవింగ్ పద్ధతిలో పాజిటివ్ మార్గంలో ప్రయాణం చేయటమే ఉపపత్తి అంటే లక్ష్యానికి చేరటానికి అనుకూలమైనటువంటి తర్కను చేయాలి కానీ తర్కం చేయాలి కానీ ప్రతికూలమైన తర్కం పనికిరాదు ఈ తర్కం చేయమంటారా గురువుగారు చెప్తే మీరు నమ్మేయచ్చు కదా అంటే అది గుడ్డె నమ్మకం పనికి రాదు ఎందుకు పనికిరాదు అంటే తెలుసుకోవడంతో ఆగిపోయేదైతే పనికి అది నువ్వు అవ్వాలి నీ మీద అప్లై కావాలి అన్నప్పుడు నీకు దాంతో ఐక్యతా సిద్ధి పొందేటువంటి సానుకూలమైనటువంటి దృక్పథం ఉండాలి ఆ సానుకూలమైన దృక్పథం పేరే ఉపపత్తి కాబట్టి నీ మన మనసుని నీ మైండ్ సెట్ని ఆ లక్ష్యం వైపు సానుకూలంగా తిప్పేటువంటి వాక్యాలు కూడా ఈ భగవద్గీతలో ఉన్నాయి కాబట్టి ఉపపత్తికి సంబంధించిన వాక్యాలు కూడా భగవద్గీతలో ఉన్నాయి ఇది ఆరోగ్య ఆరో ఈ ఆరు లింగాలతోటి ఈ పద్ధతిలోనే ఈ భగవద్గీత మనం అధ్యయనం చేయాలి అధ్యయనం చేయటానికి ఇప్పుడంతా శ్రవ శ్రవణము శ్రవణము అనేటువంటి మాటలో ఒక మొదటి పేర అయ్యింది ఇక్కడ మళ్ళీ చదువుతాను శ్రవణము అంటే యుక్తి యుక్తి వలన భగవద్గీత యొక్క తాత్పర్య నిశ్చయము శ్రవణము శృతి యుక్తి అనుభవం మూడింటి యొక్క సరిపడైనటువంటి పెమ్మటే నమ్మాలి అంటే శాస్త్రము పెద్దల వాక్యము అట్లాగే యుక్తి దీనివల్ల నమ్మాలి ఆ నమ్మని నమ్మిన తర్వాత ఆత్మనిశ్చయం చేయాలి శాస్త్రద్రష్టం గురువు వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అట్లా ఆత్మనిశ్చయం చేసినప్పుడు ఇక తు తర్వాత నువ్వు చేయవలసింది ఏంటి అనుభవానికి తీసుకోవాలి అనుభవాలు తీసుకోవాలంటే రెండో లింగం అయినటువంటి అభ్యాసలింగానికి వెళ్ళాలి ప్రయోజనం పొందాలి మూడో లింగమైనటువంటి అపూర్వతలో ఆ ప్రయోజనం అనేది చెప్పబడుతుంది ఫలం ప్రయోజనం ఉందని తెలియటము అపూర్వత అభ్యాసం ద్వారా సాధన ద్వారా నివృత్తి ప్రవృత్తి రెండు మార్గాల యొక్క సమన్వయంతో చివరికి గమ్యం చేయలేనప్పుడు ఆ ప్రయోజనం సిద్ధించినప్పుడు అది ఫలము ఈ ఫల ఈ ఫలాన్ని విషయంగా తెలుసుకున్నావు అభ్యాసం ద్వారా కూడా కొంచెం అనుభవం అనుభవం పొందటానికి కూడా సంసిద్ధమయ్యావు అక్కడ నీ అనుభవాన్ని అసత్తు నుంచి సత్తుకు మార్చుకోవాలి అంటే కదిలేదాని నుంచి కదలన దానికి మార్చుకోవాలి దానికి మార్చుకోవడానికి ఏం చేయాలంటే అర్థవాదం ఇది కాదు అది ఇది కాదు అది ఇది కాదు అది అని అదేమో మనం చెప్పలేము అది అనిర్వచనీయం కాబట్టి ఇది కాదని మాత్రం ప్రతి వాళ్ళకి అనుభవం ప్రతి ఉంది కాబట్టి ఏది కాదో అది తెలుసు దాన్ని పోగొట్టుకోవడమే దాన్ని అణుచుకోవడమే దాన్ని నివర్తించడమే దాని నుంచి ఏదో ఒక ఉపాయంతో బయటపడమే మనం చేయవలసిన పని అక్కడ అందుకోవడం అనేది ఉండదు అన్నీ పోగొట్టుకోవడమే ఇదంతా విముక్తి విముక్తి విముక్తి ఎంత పోగొట్టుకుంటా ఎంత పోగొట్టుకుంటా ఎంత పోగొట్టుకుంటా చివరికి పోగొట్టుకోవడానికి ఏమీ మిగలకపోతే అది విముక్తి కొంత పోగొట్టుకుంటే సాస్ని ఇంకొంచెం పోగొట్టుకుంటే సామీప్య ఇంకొంచెం పోగొట్టుకుంటే సాలోక్యముక్తి ఇంకా పోగొట్టుకుంటే సామీప్య సారూప్య ఇంకా పోగొట్టుకుంటే సాయుధ్య అసలు పోగొట్టుకున్నాననేమా మాటే లేకపోతే అది పరమబదం ఇట్లా పోగొట్టుకోవడంలోనే ఉంది కానీ రాబట్టుకోవడం